హీ అవును వాడిని వేదా వేదవేత్తాన్ని ఎందుకంటున్నారంటే హీ వికాజ్ సంసార వృక్షాదస్మాత్ సమూలాత్ జ్ఞేయ అన్య అణుమాత్ర అవి అవశిష్ట అస్తి వాడిని వేద తాత్పర్యం తెలుసున్నవాడు అని మీరు డిక్లేర్ చేసేయచ్చు ఎందుకంటే ఈ సంసారము మీరు గమనించండి సంసారము జగత్తు దేవుడు మూడు సంసారము అంటే జీవుడు అది జగత్తు దేవుడు సంసారం ఎప్పుడు జగత్తు సంసారం కాదు ఆ జగత్తుని మీరు తప్పుగా తెలుసుకోవాలి ఇప్పుడు త్రాడు సంసారం కాదండి త్రాడు సంసారం కాదు ఆ త్రాడుని మీరు తప్పుగా తెలుసుకోవాలి పామని తెలుసుకోవాలి అప్పుడు భయ భయం కలుగుతుంది భయానికే సంసారం అని పేరు సంసారం అంటే భయము ఇన్సెక్యూరిటీ కామనల్ అంటే వెలిటీ ఇన్సఫిషియన్సీ వాడికి ఆ పూర్ణత్వం అనుభవానికి రాదు ఏవో కోరికలు ఉంటాయి పూర్ణత్వం అనేది ఏమి ఉండదు వాడికి ఏవో ఉంటాయి ఆ అనేది ఏమీ ఉండదు డబ్బు ఉంటుంది ప్రాసాదాలు భవంతులు ఉంటాయి ఇల్లు వాకిళ్ళు బంధువులు కొడుకులు కూతుళ్ళు నావకర్లు చాకర్లు ఉంటారు కానీ నిండుదనము పూర్ణత్వము ఉండదు అభయము ఉండదు దీని పేరు సంసారం ఈ సంసారం వీడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జగత్తు నుంచి వచ్చింది జగత్తు ఇవ్వలేదు వీడు అజ్ఞానం వల్ల వచ్చింది త్రాడు మిమ్మల్ని భయపడుతుందా త్రాడు మిమ్మల్ని ఎందుకు భయపడుతుంది మీరు ఆ త్రాడు పామును చూసినప్పుడు ఆ పాము మీకు భయహేతు అవుతుంది పాము ఎక్కడి నుంచి వచ్చింది థాట్ నుంచి వచ్చింది అంటే అర్థం ఏంటి థాట్ బ్రింగ్స్ ఫియర్ అపాన్ ఇట్ సెల్ఫ్ నేను కాలసత్వదోషాన్ని విమర్శించినప్పుడు నేనేదో నాకు ఒక ఫ్యాట్ ఉండి విమర్శించాను అనుకుంటున్నారా నాకు అలాంటి ఒక ఒక హ్యాబిట్ నుండి విమర్శించాననుకుంటున్నారా లేదు ఐ సీ క్లియర్లీ లైక్ డేలైట్ థాట్ brings the fear upon itself and the thought is moving move ayi thanaki bhayanni taale kalpinchukuntundi that is how it happens ibba problem undi akada meeru danni chustaru ante thought elago undi thought to baam unnattu ga chustundi chusi bhayapadutundi evaru bhayapadatharu bhayam kuda thoughte but the thought brings the fear upon itself you have to know that meek bhayam vesthunna vesthunna meekavalla okati kadanna babu aradana bhayalu unnai ante mee thought meeku aradana bhayalanni kalpinchi pettindi the thought mere thought ke sarpaonu peru padataru ante petra naga adhyandaramu you think and become frightened that is how it is happening you should know that ఆ రకంగా కామనలు భయములు సంసారము దేని గురించి ఉంటాయి కామనలు బాహ్యమనంలుండే వస్తువుల గురించి భయములు దేని గురించి ఉంటాయి బాహ్యమనంలో ఉండే వస్తువులు ఈ వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి ఆ పరమాత్మ ఇవి ఆవిర్భవించినవి పరమాత్మ ఈ నదులు పర్వతాలు ఇవన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపములే ఆ పరమాత్మయే పృథివీ రూపంగా ఉన్నాడు వాయు రూపంగా అప్పు అప్పులంటే జలముల రూపంగా పరమాత్మయ్యే వ్యాపించి ఉన్నాడు కాబట్టి సంసారము దీనికి ఆశ్రయము జగత్తు ఆ జగత్తునకు మూలము పరమాత్మ అని మీకు స్పష్టంగా తెలిసిందనుకోండి అప్పుడు మీకేమవుతుంది ఈ సంసారము జ్ఞా జ్ఞానం చేత సంసారము తొలగిపోతుంది వెరీ సింపుల్ నో డిజైర్ నో డిజైర్ నో ఫియర్ ట్రై చేసి బీ డిజైర్ బీ ఫియర్ ట్రై చేసి చూడండి యు ఆర్ ఫ్రీ ఫ్రీడమ్ వచ్చేస్తుంది ఆ ఫ్రీడమ్ ఉన్నప్పుడే మీ స్వరూపం మీకు అనుభవానికి వస్తుంది ఫ్రీడమ్ లేనిదే స్వరూపం అనుభవానికి రాదు ఫ్రీడమ్ ఉండాలి ప్రేమ అనుభవానికి వస్తుంది ఫ్రీడమ్ ఈజ్ లవ్ ఫ్రీడమ్ ఈజ్ ఫుల్నెస్ ఫ్రీడమ్ ఈజ్ ఫియర్లెస్నెస్ అదంతా మీకు అనుభవానికి వస్తుంది దాని పేరే మోక్షమే ఇదంతా కాబట్టి ఇదంతా ఇదంతా ఈ మాత్రం మీరు తెలుసుకున్నారనుకోండి ఇంకా ఈ సృష్టిలో తెలియాల్సిన ఏముంటుందండి ఏం మిగలేదు ఎందుకంటే సంసారము కామనలు భయముల నుంచి వచ్చినది పృథువ్యతేజో వాయువాకాశములనే జగత్తు ఈశ్వరుని ఎందు అధిష్టానము కలిగి ఉన్నది ఆ అఖండ సద్రూపుడు ఆయనే జగత్తులకు అధిష్టానము అని ఇంత తెలిసేసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమైనా ఉందా ఏమీ లేదు ఇంకా తెలుసుకోవాల్సిందేం కాదు రామకృష్ణుల కథ చెప్పారు ఒక మామిడి తోట ఉన్నది వేసవి కాలం విరగబూచి పండ కాయలు కాసి అన్ని పళ్ళతో నిండి ఉన్నది ఇద్దరు వెళ్ళారు మామిడి తోటలోకి ఆ యజమానుడు ఆ ఇద్దరికీ పర్మిషన్ ఇచ్చాడు మీ ఇద్దరికీ నేను రెండు గంటల టైం ఇస్తున్నా ఎంటర్ ఎట్ రిపోర్ట్ టు మీ అట్వెల్త్ ఈ రెండు గంటలు మీరు యథేచ్ఛగా మిమ్మల్ని లెవెల్లో అడ్డుకోరు ఈ మామిడి తోటని మీరు యథేచ్ఛగా దర్శించవచ్చు మీకు కావలసిన వాటిని తీసుకోవచ్చు యూఆర్ ఫ్రీ టు డూ వాట్ ఎవర్ యూ లైక్ టూ అవర్స్ వీళ్ళు టూ అవర్స్ అయ్యే వచ్చారు వాళ్ళలో అడిగాడు ఈ రెండు గంటల్లో నువ్వు ఏమి సంపాదించినావు అడిగాడు అడిగితే పెద్ద డైరీ ఉంది చేతిలో పెన్ను రెండు పెన్నలు డైరీతో సహా వెళ్ళాడు మామిడి తోటలోకి ఆ డైరీ నిండా రిపోర్ట్లు రాసుకొని కూర్చున్నాడు మీ మామిడి తోటలో పన్నెండు రకముల మామిడి చెట్లు ఉన్నాయి అనే పన్నెండు రకాల లిస్టు ఉంది ఈ ఈ రకం భంగి మామిడి ముప్పై చెట్లు ఉన్నాయి చెరుపు మామిడి నలభై చెట్లు ఉన్నాయి అని మొత్తం అంత లిస్టు మొత్తం ఇంత వైశాల్యము ఇన్ని చెట్లు అని మొత్తం స్టాటిస్టిక్స్ అంతా ఇచ్చి దిస్ ఈజ్ వాట్ ఐ ఇన్ టూ అవర్స్ అని ఇచ్చాడు ఆ యజమానులకి తెలియదు ఇన్ని ఇన్ని ఉన్నాయా అతనికి తెలియదు బాబో ఇవన్నీ అతడు ఎక్కడ లెక్కబెట్టుకున్నాడు రెండో అతన్ని అడిగాడు నువ్వేం తెలిసింద నేను నాలుగు రకాల మామిడి పళ్ళు చాలా బాగున్నాయి నాలుగు కూడా విలక్షణంగా కడుపు నిండిపోయిందండి తృప్తి కలిగింది అని రెండో వాడు ఈ వేద అంటే వాడు వాడికి ఈ లిస్టులు ఏమీ తెలియవు ఇన్ని ఇంత ఈ సమాచారం వాడికి ఏం తెలియదు దీంట్లో ఇప్పుడు వేదవేత్త ఎవడు మామిడి తోట తెలిసిన్నవాడు ఎవడు ఇద్దరిలోనూ ఆ నాలుగు పళ్ళు తిని కడుపు నిండా బయటకు వచ్చిన వాడే మావిడి తోటకి వేత్త అవుతాడు ఈ లిస్టులు పెట్టుకుని వచ్చేటట్టు చూడండి స్టాటిస్టికల్ లిస్టులన్నీ వాడికి వాడి జ్ఞానం కూడా అదో రకం జ్ఞానమే కానీ ఆరు రకాల కాల సత్వదోషాలు అన్నట్టుగా ఉంటుంది ఆ జ్ఞానం అదో జ్ఞానమా ఎందుకు కొరగా అని జ్ఞానం కాబట్టి ఈ నాలుగు రకాల మామిడి పళ్ళు ఉన్నాయి నాలుగు చాలా మధురంగా ఉన్నాయి నేను అన్నింటి మాధుర్యాన్ని అనుభవించినాను అని ఎవడైతే చెప్పాడో వాడు తెలుసుకోదగ్గ ఇంకేమైనా మిగిలి తోటలో ఏం మిగిలి ఈ రెండో వాడు ఏదీ తెలుసుకోలేదు కాబట్టి ఎవడైతే ఈ జగత్తు దాని మూలము పరమాత్మ అని మొత్తం సమాచారం అంతా తెలుసుకుంటాడో వాడు తెలుసుకోవాల్సింది ఇంకా ఏమీ మిగిలి ఉండదు అంచేతనే వాడిని వేదవిత్ అని మనం అనొచ్చు అత సర్వజ్ఞ యో వేదార్థవిత్ ఎవడైతే వేద అంటే తాత్పర్యం ఈ విధంగా వేద తాత్పర్యం అని తెలుసుకుంటాడో వాడు సర్వము నిలిసిన వాడే అటు సర్వజ్ఞుడు సర్వజ్ఞుడంటే ఆ తోటకి తోటికి సర్వజ్ఞుడు ఎవరు ఎన్ని చెట్లు ఉన్నాయి ఎన్ని కొమ్మలు ఉన్నాయి ఎన్ని ఆకులు ఉన్నాయి వాడా సర్వజ్ఞుడంటే అది కాదు సర్వజ్ఞుడు అంటే లోకంలో అలా అనుకుంటారు బాగా వచ్చిన వాడంటే డిక్షనరీ అంతా పట్టి పెట్టిన వాడనా అలా అనుకుంటారు అలా ఉండదు సర్వజ్ఞుడంటే దాని సారమును పట్టుకున్నవాడు కాబట్టి ఇక్కడ కూడా ఈ వేద తాత్పర్యమును తెలుసున్నవాడు కనుక వీళ్ళని మనం సర్వజ్ఞుడు అనొచ్చు ఎవడైతే వేద తాత్పర్యము తెలిసిన వాడో వాడు సర్వజ్ఞుడు వాడు మొత్తం మంత్రాలు లక్ష మంత్రాలు వాడు వల్లించలేకపోవచ్చు కానీ ఆ లక్ష మంత్రాల స్థారం వాడికి తెలుస్తూ ఓహో ఇవి కామ్య మంత్రాలు ఇవి భయాన్ని భయాన్ని భయాన్ని పోగొట్టే మంత్రాలు భయాన్ని కలిగించడం వాటిని పోగొట్టడం ముందు భయాన్ని పెట్టడం తర్వాత దాన్ని పోగొట్టడం ఏ పాములు ఉంటాయో అన్నాం అక్కడ పావుల్లో వీడు కల్పితమైన పావుడు అంతటా పాములు కనపడతాడు ఈదో పాము అదో పాము అని అంతటా పాములను చూడడానికి అలవాటు చేయటం తర్వాత ఇదో ఈ మణి దగ్గర పెట్టుకో పావులు రావని చెప్పడు అంటే వాడు ఆ మణి కొట్టుకుని వెళ్లాడుతూ ఉంటాడు ఇటువంటి తిరుగుతూ ఉంటాడు అలా ఎనివే సో వీడు వేద తాత్పర్యము తెలిసిన సర్వజ్ఞుడు ఇది సమూల వృక్ష జ్ఞానం స్థౌతి ఆ జ్ఞానాన్ని కొనియాడుతున్నారు ఈ సంగతి తెలుసుకున్నవాడు వాడు వేదవేత్తయ్య అంటే ఆ జ్ఞానము చాలా గొప్పది అని స్థితిస్తున్నాడు శ్రీకృష్ణుడు స్తోత్రం చేస్తున్నాడు సో ఏ జ్ఞానము చెట్టు యొక్క జ్ఞానం కాదు సమూల వృక్ష జ్ఞానం ఊర్ధ్వ మూల మధశాఖం చెట్టు సంసారం అనే చెట్టు మా అక్కడున్న చెట్లు కాదండి వృక్షజ్ఞానం అంటే ఏదో చెట్టు తెలుసుకున్నాడని కాదు ఈ సంసారం సంసారం అనే చెట్టు సో ఈ సంసారం అనే చెట్టు దానికి మూలము పరమాత్మ ఊర్ధ్వములం పరమాత్మని పక్కన పెట్టకూడదు సో పరమాత్మని పక్కన పెట్టి సంసారం తెలుసుకున్నాడు అనుకోండి వాళ్ళని శూన్యవాదులు బౌద్ధులలో ఒక వర్గము కలదు వాళ్ళు సంసార వృక్షాన్ని బాగా తెలుసుకుంటారు కానీ మూలాన్ని అంగీకరించరు మూలం లేదేం లేదంటారు కాబట్టి వాళ్ళ జ్ఞానము అదే ఉపయోగించి జ్ఞానం కాదు మూలముతో సహా సంసార వృక్షము యొక్క సంసార వృక్షము ఎవడైతే తెలుసుకుంటాడో వాడు సర్వజ్ఞుడే అని స్థుతించినారు మంచిది మనం ఒక శ్లోకాన్ని పూర్తి చేశాం మంచి శ్లోకం గీతలో కొంచెం తత్వప్రధానంగా తత్వపరంగా వ్యాఖ్యానం చేయటంలో క్లేశము శ్లోకం ఇది మిగతా శ్లోకాల లాంటిది అయితే ఆ టాపిక్ ఇంకా పూర్తి కాలేదు ఆ చెట్టుకి ఇంకా ఉంటాయి ఇంతవరకు ఆకులు చూసాం మూలం చూసాం ఆకులు చూసాం తల్లివేరు బ్రహ్మ పరమాత్మ పక్క చిన్న చిన్న వేళ్ళు ఉంటాయి కొమ్మలు ఉంటాయి అవన్నీ కూడా చెప్పాలి కదా అవన్నీ చెప్తేనే అది కంప్లీట్ రూపకం అవుతుంది అధశోర్ధ్వం ప్రసృతాస్త శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాలాహ అధస్ మూలాన్యనుసంత కర్మానుబంధీని మనుష్యలోకే ఈ సంసార వృక్షము దీన్ని తెలుసుకోనడం తెలుసుకోకుండా ఉంటే దీంట్లో బంధింపబడ్డం తెలుసుకుంటే ఈ సంసార వృక్షం నుంచి బయటపడ్డం మోక్షాన్ని పొందడం ఈ మొత్తం సమాచారం అంతా మనుష్యులకి ఉద్దేశించి చెప్పారు తప్ప ఇది పశుపక్ష్యాదులకు కానీ లేక దేవతలకు కానీ ఉద్దేశించింది కాదు ఇప్పుడు మీకోసంగా చెప్తారు ఏ సమాజంలోనైనా రెవల్యూషన్ ఎక్కడి నుంచి మిడిల్ క్లాస్ నుంచి వస్తుంది మిడిల్ క్లాస్ నుంచే రెవల్యూషన్ వస్తుంది ఇప్పుడు స్వచ్ఛ భారత్ అన్నప్పుడు కూడా అటు జుబ్లీ హిల్స్ మొదలైనటువంటి పోస్ట్ లోకాలిటీలు అవి ఎప్పుడూ స్వచ్ఛంగానే ఉంటాయి వాళ్ళు స్వచ్ఛంగా పెట్టుకుంటారు అవసరమైతే డబ్బులు ఖర్చు పెట్టి స్వచ్ఛంగా పెట్టుకుంటారు వాళ్ళకి ఏంటి నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పక్కదా స్లమ్స్ ఉంటాయి చూసారా ధారావి మొదలైన స్లమ్స్ ఇక్కడ కూడా ఏవో స్లమ్స్ ఉంటాయి నరేంద్ర మోడీ ఒక మోడీ కాదు వంద మోడీలు వచ్చినా అది కలుషంగానే ఉంటాయి కాబట్టి స్వచ్ఛ భారత్ అనే కళని సాకారం చేసేది ఎవళ్ళు మీరు నేను మధ్యతరగతి వాళ్ళే ఆత్మజ్ఞానం దగ్గరికి వెళ్ళండి బాగా సంపన్నులకి ఏ ఆత్మజ్ఞానం అక్కర్లేదు వాళ్ళకి వాళ్ళు రిచ్ మ్యాన్స్ ఒక ఎక్స్ప్రెషన్ రిచ్ మ్యాన్స్ ఒక ఎక్స్ప్రెషన్ అదేదో నేను మీరు కొత్త సంఘటన మీరు చెప్తున్నానని అనుకోండి ఇచ్చే సోషియల్ సోషియ సోషియాలజీలో అదొక ఎక్స్ప్రెషన్ స్టడీ ఆఫ్ రిలిజియన్స్ వరల్డ్ ఓవర్ దాంట్లో ఆ పరిశీలనలో దట్ ఎక్స్ప్రెషన్ ఇస్తాయి ఇలా అంటే అండర్ కొటేషన్స్ అని అర్థం రిచ్ మ్యాన్స్ గాడ్ సంపన్నులు వాళ్ళ వాళ్ళ దేవుడిని వాళ్ళు పెట్టుకుంటారు వాళ్ళ దేవుడు ఎలా ఉంటాడు ఆయన కూడా సంపన్నులకు తగ్గట్టు ఉంటాడు అంటే దాన్ని బూడిద పుస్తకం అలా ఉండడు రిచ్ మ్యాన్స్ గాడ్ ఓకే సో కాబట్టి వాళ్ళకి ఏ వేదాంతం అక్కర్లేదు వాళ్ళ వాళ్ళకు దేవుడు ఉన్నాడు దే డబ్బుకి తగ్గ దేవుడు ఆ దేవుడికి పూజ చేయాలంటే ఐదు లక్షలు ఖర్చు అవుతుంది అలాగేదో ఉంటుంది ఆయనకి బంగారు కిరీటాలు ఇదేది చాలా హడాదిగా ఉంటుంది రిచ్ మ్యాన్స్ గాడ్ అక్కడ ఏ వేదాంతం ఉండదు ఈ కూలీనాలీ చేసుకుని వాళ్ళు ఉన్నారు దుసారా వాళ్ళకి వేదాంతాన్ని టైం అక్కడ కడుపు నిండితే వేదాంతం కానీ ఆకలిగా ఉన్నవాడికి వేదాంతం చెప్పడం తప్పు చెప్పకూడదు ఆకలిగా ఉన్నవాడికి ఊర్భ మూలమధ శాఖం అని మొదలుపెట్టకూడదు అడిగి ఎవరు దోశ ఇడ్లీ ఏది కావాలని అడిగి అదే తెప్పించి వాడికి ఇవ్వాలి ఇంకా సగం కడుపు నిండి సగం నిండాని మనవాళ్ళు మనం ఉన్నామే మనకే వేదాంతం మన్నే ఉద్ధరిస్తుంది కాబట్టి మనుషులవి దాని లెక్కది అటు దేవతలకి వేదాంతం పనికిరాదు వాళ్ళకి వేదాంతం పడదు వాళ్ళకి వాళ్ళు భోగపరాయణులుగా ఉంటారు దేవలోకం ఎలా ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్లాగా ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్లో ఏముంటుంది వా ఏ వాతావరణం ఉంటుంది భోగ వాతావరణం ఉంటుంది ఫైవ్ స్టార్ హోటల్లో దేవలోకం ఫైవ్ స్టార్ హోటల్లాగా ఉంటుంది అక్కడ వేదాంతమే ఉండదు ఫైవ్ స్టార్ హోటల్లో వేదాంతమే ఉండదు స్లమ్స్లో వేదాంతం అసలే ఉండదు మధ్యతరగతి వాళ్ళకే ఉంటుంది అటు దేవతలకి అక్కర్లేదు వేదాంతం ఇటు అసూరులకు రాక్షసులకు అక్కర్లేదు ఇటు ఇటు ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో వేలాడుతున్నాం మనం ఉన్నామండి మనకే ఈ వేదాంతము మనుష్యలోకే నిజంగా ఇప్పుడు ఈ చెట్టు ఉంది ఈ చెట్టుకి కొమ్మలు ఉన్నాయి కొమ్మలు ఎక్కడ ఉంటాయి పై కొమ్మలు మధ్య కొమ్మలు కిరింది కొమ్మలు ఇది చెట్టు తలకిందులు చెట్టు ఊహించుకోవాలి మీరు ఓకే తలకిందుల చెట్టు మీరు ఊహించుకోవాలి పై కొమ్మలు ఏమిటో తెలిసిన దేవతలు మధ్య కొమ్మలు మనం మనుషులు కిరింది కొమ్మలు అసురుడు రాక్షసులు అలా ఊర్భ్వం గి సత్వస్థా మధ్యే టిష్టంది రాక్షసాహ జఘన్యగుణవృత్తిస్థా అధోగచ్చంత తామసాహ అంటే ఏదో ఉంది శ్లోకం పద్నాలుగో అధ్యాయంలో వచ్చింది సత్వగుణప్రధానంగా జీవించిన వాళ్ళు దేవలోకాలకి పోతారు అధో అధోగచ్చంత తామసాహ తమో గుణప్రధానంగా బ్రతికిన వాళ్ళు నరకానికి అధోలోకాలకి కింది లోకాలకి పోతారు మధ్యలో ఉంటారు వీళ్ళు రాజస్సులు వీళ్ళు మానవులు అని మూడు రకాల లోకాలు చెప్పారు మూడు రకాల లోకాలు స్వర్గలోకము మనుష్య లోకము రెంభూలోకము పాతాల లోకము మూడు కొమ్మలు మూడు రకాల కొమ్మలు లేదా ఈ లోకంలోనే దేవతలు అసురులు రాక్షసులు మనుష్యులు ఉంటారు దేవతలు ఎవరు టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ వాళ్ళు దేవతలు స్టార్స్ రకరకాల స్టార్స్ వాడు పాట పాట పాడితే యాభై లక్షలు తీసుకుంటాడు పాట ఎలా పడతాడు ఇలా ఇలా ఊగిపోతే ఇష్టం గాయత్ నిలబడి పడతాడు ఇలా ఇలా ఊగిపోతే పడతాడు ఆ మైక్ కూడా అలాంటి మైక్ ఏదైనా మనం కూడా కొడుకుంటూ బాగుంటుంది అడుగుకుంటూ ఉంటాం ఆ మైకు ఇలాగ సే ఇలాగ ఇంత ఇంత విశాలంగా దోశలాగా ఉంటుంది దోశ వేసినట్టుగా అలా ఉంటుంది దానికి చిల్లులు చిల్లులా ఉంటాయి అంటే చాలా హై సోఫిస్టికేటెడ్ మైక్ అవి ఉండాలి అవి థింప్స్తో వాడు దాంట్లో గోట్ పెట్టేసి అంటారు ఇంకొకటి వాడి పక్కన ఉంటాడు వీళ్ళు ఊడు ఆ అంటూ ఉంటాడు అలా ఊ ఆన తర్వాత చిక్ చిప్ చిప్ చిప్ చిప్ రైలే అంటాడు అనేప్పటికీ చిక్ చిక్ చిక్ చిక్ రైలే అని పక్కవాడు ఉంటాడు ఇవి పాటలు దానికి వాడికి యాభై లక్షలు ఇస్తారు ఎందుకు మనం మనం ఊహ కూడా చేయలేవు వాళ్ళందరూ పెద్ద పెద్ద వీళ్ళు దేవతలు ఉన్నాడు ఆ దేవలోకంలో ఉంటారు ఇక స్లమ్స్లో వాటిల్లో చాలా దురవస్థలో ఉండేవాళ్ళు అసురులు రాక్షసులు మధ్యలో మంగళ అలా మీరు చూసుకోవచ్చు పై కొమ్మలు మధ్య కొమ్మలు ఇంకో రకంగా ఎలాగంటే చాలా పుణ్యం చేసుకుని శాస్త్రాలను బాగా అధ్యయనం చేసి వైరాగ్య సంపన్నులుగా శమదమాదులను కలిగి తపస్సులుగా ఉండేవాళ్ళు ఉర్భ భయాలు కామనలు ఎంతసేపు కామనలు భయాలు వాడిని ముట్టుకుంటే చేతికి కామనులు కానీ భయాలు కానీ జిడ్డు కింద తగులుకుంటాయి వాడిని టచ్ చేస్తే చాలు ఒళ్ళి ఆమదం రాసుకుని ఉన్న వాడిని ముట్టుకుంటే ఏముంటుంది చేతికి ఆమోదం వస్తుంది పూర్వం దొంగలు ఒంటికి ఆమదం రాసుకుని కన్నం వచ్చేవారు ప్రాచీన కాలంలో ఎప్పుడు కాదు వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు వీడిని పట్టుకునే ప్రయత్నం చేస్తే వాడు స్లిపోయిపోతాడు వీడికి ఆమోదం దొరుకుతుంది వీడి చేతికి అలా ఉంటారు కొంతమంది వాడిని ముట్టుకుంటే కామనలు భయాలు ఏదో ఒకటి మీకు తగులుకుంటుంది అలా ఉంటారు వీళ్ళు రాజస్సులు కామనలంటే రాజస్సులు భయం అంటే తామసులు భయం తామస్సులు తమో గుణం కామనలు ఉన్నవాడు ఎప్పటికైనా కామనల నుంచి బయటపడి వాడు మోక్షాన్ని పొందే ఛాన్స్ ఉంటుందేమో కానీ భయములు మూఢ భయం ఉన్నవాడు వాడు తామస్సులు వాళ్ళు తమో గుణంలో పండుంటారు తమో అంటే సత్వగుణానికి చొక్కెదురు ఆపోజిట్ దే కెన్ నెవర్ కమింగ్ టు సత్వగుణ అలా పండుసిందే అది తామసం భయాలంటే అలా ఉంటాయి భయం ఉండకూడదు భయం ఉంటే మీరు వేదాంతానికి పనికిరారు వేదాంతంలో ధీర అనే మాట వంద సార్లు వస్తున్నాయి ధీర అంటూ ఉంటారు కష్టి ధీర అని శ్రీకృష్ణుడు ఎన్నోసార్లు అంటాడు ధీరుడు అంటే అర్థం ఏంటి అలాగా ప్రతిదానికి భయపడుతూ ఉంటే వాడు ధీరుడు అవుతాడా ధీరుడు అంటే జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే వాడిని ధీరుడు అంటాడు అంతే తప్ప పిల్లికి భయపడి కుక్కకి భయపడి సూర్యుడికి ప్రతిదానికి భయపడేవాడు వాడు ధీరుడు ఎలా ఉంటాడు భయము ఇది ఏం చేస్తుందంటే మైండ్ని స్లేవరీలోకి నెట్టేస్తుంది ఫియరీ ఈజ్ స్లేవరీ అంటే భయస్వభావం గలవాడికి తత్వం తెలియమే తెలియదు అంచేతనే వేదాంతంలో నేను పర్టికులర్గా అంధవిశ్వాసాలని నేను దునుమాడువే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఎందుకంటే అంధవిశ్వాసాలన్నీ భయప్రధానంగా ఉంటాయి మెయిన్గా కామనలు కూడా కొన్ని ఉంటాయి మెయిన్లు భయప్రధానంగా ఉంటాయి సో వీడు ఏదో చదువుకుని వచ్చి భయాలన్నీ నేర్చుకుని వస్తాయి వచ్చి వాడిని వాడిని దగ్గరికి వెళ్ళే వాళ్ళందరికీ భయాలన్నీ నేర్పుతూ ఉంటాయి మామూలుగా ఎవళ్ళకి పావులు కనపడవు ఇవన్నీ చదివేసుకుంటే ఇంకా అన్ని పాములే ఎటు చూసినా ఇక్కడ చూస్తే పాము అక్కడ చూస్తే పాము అన్నీ పాములే విష్ణువు పాములే శివుడు పావులే అయ్యప్ప పావులే అన్ని పాములు తప్ప ఇంకేం లేదు అలా భయపడుతూ ఉండడం ఎనీవే సో కొంత డైగ్రెషన్ అయింది వాటెవర్ కాబట్టి ఈ కొమ్మలను మీరు పలు రకాలుగా వ్యాఖ్యానం చేయవచ్చు శమదమాది సాధన సంపత్తి కలిగినటువంటి జ్ఞానులు వాళ్ళు ఊర్ధ్వ పైనన్న కొమ్మలుగా కామనలతో ఉండే మనుష్యులు మధ్య కొమ్మలుగా భయాలతోటి అజ్ఞానంతో ఉండేవాళ్ళు క్రింది కొమ్మలుగా కూడా మీరు చెప్పుకోవచ్చు తర్వాత మనుష్యులలోనే మనుష్య జన్మ ఉత్తమ జన్మగా పశుపక్ష్యాది జన్మ మధ్యమ జన్మగా చెట్టు చేమలు అధమంగా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా ఆ సంసార వృక్షానికి ఉండేటువంటి కొమ్మలు జీవులు క్రింది కొమ్మల్లో ఉన్నవాళ్ళు పై కొమ్మలకి పోతూ ఉంటారు పై కొమ్మల్లో ఉన్నవాడు క్రింది కొమ్మలకి వస్తూ ఉంటారు వీడు యజ్ఞం చేస్తాడు పోయి పై కొమ్మకి ఎక్కుతాడు అక్కడ కొంతసేపు కూర్చుంటాడు కూర్చుంటే ఆ పుణ్యం ఖర్చు తర్వాత మళ్ళీ కింద కొమ్మలు వస్తాయి ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి వీడికి టికెట్ కొనుక్కోవడానికి దొరకలేదు ఆ స్టేడియంకి అవుట్ సైడ్ చెట్టు ఒకటి ఆ చెట్టు ఆ చెట్టు కొమ్మలు ఉంటాయి కొంతమంది కింది కొమ్మల్లో కూర్చుని ఏదో కనపడి కనపడినట్టుగా చూస్తూ ఉంటారు కొంతమంది మధ్య కొమ్మలు ఎక్కుతారు ఇంకో కొంతమంది పై కొమ్మల కంటే ఎక్కేస్తారు యువకుడు ఉత్సాహంగా ఉంటుంది అన్నీ కనపడుతున్నాయి ఓ పావు గంట అయ్యేప్పటికీ నడువు నెప్పెట్టి చేతులు నెప్పెట్టి కాళ్ళు నెప్పెట్టి అక్కడ కూర్చోవడానికి అవకాశం ఉండదు వాడు మెల్లగా కింది కొమ్మకి జారుతాడు కొంచెం విశాలంగా ఉంటున్నాయి వీడు జారేడు కదా అని ఆ చోటు మనకి దక్కేయాలని కింది కొమ్మను పై కొమ్మకి ఈ రకంగా సంసారం పోతూ ఉంటుంది ఈ సంసారం ఉంది చూసారు దీన్ని ఎలా వర్ణించడం ఎందుకంటే ముందే మనం చేసాం వైరాగ్యం కొరకు వర్ణిస్తున్నారు కాబట్టి సంసారాన్ని మీరు బాగా చక్కగా అలంకారాల వి చేసి వర్ణించారనుకోండి వైరాగ్యం వస్తుందా రాగం పుడుతుందా రాగం పుడుతుంది కాబట్టి దాంట్లో ఉండే లొసుగులని బయటపెట్టాలి కనుక ఆ ప్రయత్నం చేస్తున్నారు సో శంకరులు దాని అవతారిక తస్యవ సంసార వృక్ష అపరా అవయవ కల్పన ఉచ్యతే ఇది సంసారం అనే వృక్షము అదే అదే కొనసాగుతోంది టాపిక్ ఏం మారలేదు అదే టాపిక్ సంసారం అనే చెట్టు ఇది చెట్టుగా రూపకం చేశారు రూపకం అంటే కవిత్వ ధోరణితో చేసే కల్పనకు రూపకము చెట్టుగా రూపకం చేశారు సో ఆ రూపకాన్ని రూపకంలో సవయవ రూపకము నిరవయవ రూపకముంటాయి ఆ మాట ఇంతకుముందు నీకు చెప్పాను నేను ఇది సవయవ రూపకం ఇంకో కొన్ని అవయవాలని జోడిస్తున్నాను ఇప్పుడు ఉద్యానవనంలో చంద్రుడు నంద్రుడు నడయాడుచున్నాడు అన్నారనుకోండి అక్కడ చంద్రుడు ఎవరు ప్రియురాలి మోము అంటే అక్కడితో ఆధరం దాన్ని నిరవయవ రూపకము అంటారు ఉద్యానవనంలో చంద్రుడు నడయాడుచున్నాడు ఆ చంద్రుని వెన్నెలలు అంతటా ప్రకాశిస్తున్నాయి అంటూ ఇలా ఇంకా దాన్ని కొంత ముందుకు తీసుకెళ్ళారనుకోండి సావయవ రూపకము అలాగా కవులు అలాగా చెప్తారు అలాగే ఇక్కడ కూడా అవయవాలు చెప్తున్నారు ఇంకా ఏం అవయవాలు పై కొమ్మలు మధ్య అనే అవయవాలు ఈ కొమ్మలు ఉన్నాయి అధశ్చర్ధ్వం అధహా ఊర్ధ్వంచ క్రిందకి ఉన్నాయి కొమ్మలు పైకి ఉన్నాయి అంటే మధ్యలో కూడా ఉన్నట్టే శాఖాహ ప్రసృతాహ ఈ కొమ్మలు ఇలా విస్తరించి ఉన్నాయి అంటే ప్రాణులు జీవులు అధిక సంఖ్యలో ఉంటారు కదా తర్వాత ఈ కొమ్మలన్నీ బలిస్తున్నాయి బలిసున్నాయి కింది కొమ్మలు బలిసున్నాయి మధ్య కొమ్మలు బలిసున్నాయి పై కొమ్మలు కూడా బలిసున్నాయి ఎందుకు బలిస్తున్నాయి చెప్పండి గుణప్రవృద్ధాహ సత్వగుణ ప్రధానంగా జీవించే వాళ్ళు పై కొమ్మల్లో ఉంటారు కాబట్టి పై కొమ్మలు సత్వగుణంతో మంచి బలిమిని కలిగి ఉన్నాయి మధ్య రజోగుణంతో మంచి గట్టిగా ఉన్నాయి క్రింది కొమ్మలు అవి ఉంటాయి భయాలు మూఢ విశ్వాసాలు చాలా ఉంటాయి అవే ఓ పట్టాన్ని వదలవు సో అవి ఉంటాయి ఎందుకంటే తమో గట్టిగా ఉంటుంది బట్టి గుణములతో ఈ కొమ్మలు బలింటాయి తర్వాత ఈ కొమ్మలకి చిగుళ్ళు ఉంటాయి ఏమిటి చిగుళ్ళు విషయ ప్రమావాహ ఈ చిగుళ్ళు విషయములు అంటే విషయములు అంటే సంగతులు విషయములు అని తెలుగులో వాడుతూ ఉంటారు ఏమిటంటే విషయాలు ఏమిటండి అంటారు సంగతులు ఏమిటండి అంటారు ఇక్కడ వేదాంతంలో ఆ మాటకు అర్థం అలా తీసుకోకూడదు ఇక్కడ సంగతి అంటే సంబంధము సంబంధ సంగతి సంబంధము అని చెప్పాను కదా మీకు సంబంధ భాష్యము అని దాన్ని సంగతి అర్థం లేదు విషయము అంటే ఊళ్ళో ఊళ్ళో సమాచారం దాన్ని విషయమనటం ఏమిటి విషయము అంటే మీకు ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి ఐదు ఉన్నాయి జ్ఞానేంద్రియములు ఐదు ఉన్నాయి ప్రతి ఇంద్రియ జ్ఞానేంద్రియాలే కానక్కర్లా కర్మేంద్రియాలకు కూడా విషయాలు ఉంటాయి ఇప్పుడు కన్నుందనుకోండి కన్నుకి విషయము రూపము రూపము రూపము రంగు రూపము రంగు కూడా రూపంలోకి వచ్చేస్తుంది చెవికి విషయము శబ్దము అంటే ఆ ఇంద్రియము దేనిని గ్రహిస్తుందో అది దానికి విషయము అగుము ఇప్పుడు మీరు మనస్సుతో దేనిని సంకల్పిస్తారో అది ఆ సంకల్పానికి విషయం అవుతుంది ఇక్కడ కూర్చొని ఢిల్లీ అనుకున్నట్టే ఇప్పుడు ఆ సంకల్పానికి విషయం ఏమిటి ఢిల్లీ కన్నుతోటి ఆ రూపం చూశారనుకోండి విషయం ఏమిటి రూపము శబ్దము ముక్కుకు విషయము గంధము నాలుకకు విషయము రసము చర్మానికి విషయము స్పర్శ ఇవి విషయములు వీటిని ఈ విషయములను చిగుళ్లతో పోల్చినారు ఏమంటే దేహం చెట్టయితే విషయములు చిగుళ్ళు చిగుళ్ళతో ఎందుకు పోల్చారంటే అవి మీరు దేహం ఉంటుంది ఇంద్రియంలో ఉంటాయి కన్ను తెరవగానే రూపజ్ఞానం కలిగి అది ఆకర్షణీయంగా ఉంటుంది తెరిచినప్పుడు ఉంటుంది అదిగో రూపం వచ్చింది అంటే చిగురు వచ్చింది అనమాట ఆ రూపం బాగుంది ఫోటో తీయండి సెల్ఫీ తీయండి లేకపోతే క్లిక్ చేయండి అంటే ఆకర్షణీయంగా ఉందన్నమాట చిగుళ్ళు అనమాట అలాగేదో శబ్దం వినపడింది అనుకోండి బాగుంది పాట అంటే అప్పటికప్పుడు పుట్టుకొచ్చింది ఈ శబ్దం అనే విషయం కాబట్టి చిగురు చిగురు అప్పుడే పుట్టింది కదా చిగురు పైగా ఆకర్షణీయంగా ఉండి చిగుళ్ళు కోమలంగా ఉండి ఆకర్షణీయంగా ఉంటాయి విషయ ప్రవాలాహ కాబట్టి శబ్దస్పర్శ రూపరస గంధములనేవే ఈ చెట్టుకి చిగుళ్ళు ఇంకా తల్లివేరు ఎవరు బ్రహ్మ నేను ఇంకే పాఠం చెప్తున్నా తప్ప మిమ్మల్ని హెడ్ మాస్టర్లాగా ప్రశ్నలు అడగట్లేదు లేపచేసలో ప్రశ్నలు అడగాలి ఏమండి మీరు లేచి చెప్పండి తల్లివేరు ఎవరని చెప్పుకున్నాం క్రితం క్లాసులో అంటే ఆయన లేచి క్రితం క్లాసులో పూజ ఏదో అయిందని ఏమీ చెప్పలేదండి వెంటే ఆ క్రితం క్లాసులో చెప్పేలా లేదా తల్లివేరు ఏమిటి చెప్పు అంటే నేను మర్చిపోయాను సార్ కాబట్టి నేను ప్రశ్న అడగటం లేదు లేపచేసర హెడ్ మాస్టర్లాగా అడగాల్సిన మాట ఇది క్లాస్రూమ్ ఇది ఏదైనా పురాణం అనుకుంటున్నారా ఏమీ అనుకోవటం కదా సో కనుక మనం చెప్పుకున్నాం ఏమని తల్లివేరు పరమాత్మ అని చెప్పుకున్నాం మళ్ళీ సవయవ రూపకం ఏమంటే తల్లివేరు పరమాత్మ అయితే మరి పిల్లవ్రేళ్ళు ఏమిటండి అని మీరు అడగాలి పోలండి మీరు అడగకపోయినా ఆయన చెప్తున్నారు అధశ్య మూలాన్ని అనుసంతతాని ఆ తల్లివేరు నుంచి కిందకి ఆ వ్రేళ్ళు అవి చిన్న చిన్న చిన్న వ్రేళ్ళు ఉన్నాయి ఏమిటో తెలుసున్నది కర్మానుబంధీని అంటే కర్మ అనుబంధముగా గలవి కర్మ ఫాలోయింగ్ అప్ మీరు ఏదైనా యాక్షన్ ఫాలో అప్గా యాక్షన్ ఉందనుకోండి దేనికి ఫాలో అప్ ఉంటుంది యాక్షను కోరిక కామన్ అని ఓ కోరిక పుట్టిందనుకోండి కోరిక పుట్టిన వెంటనే ఏమొస్తుంది దాని నుంచి క్షన్స్ వస్తాయి చిన్న కోరిక నుంచి కూడా పెద్ద యాక్షన్స్ పుట్టుకొస్తాయి లాంగ్ చైన్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి చిన్న కోరిక నుంచి కూడా ఇప్పుడు వాడికి డైమండ్ రింగ్ పెట్టుకోవాలని కోరిక పుట్టింది డైమండ్ రింగ్ డైమండ్ రింగ్ ఖరీదంతా రెండు లక్షలు వీడి జీతం ఇరవై వేలు లక్షల డైమండ్ రింగ్ ఎక్కడ దొరుకుతుంది అందుకోసం ఏం చేశాడు లాంగ్ సం పుట్టుచుకున్నాడు ప్రారంభమైంది యాక్షన్ వీళ్ళు అంశాలు పుచ్చుకుంటున్నాడని యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి ఎవరో వచ్చి రిపోర్ట్లు చేశారు ఆ సంగతి వీడికి తెలిసింది తెలిసి వీడికి బెంగ పట్టుకుంది బెంగ పట్టుకుని ఎవరినో ఐఏఎస్ ఆఫీసర్ మేనత్వ కొడుకో మినమావ కొడుకో వాడిని కాలు ఆ యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళు నా మీద పడకుండా మీరు కాపాడాలండి అని ఆయన కాళ్ళు ఆయన కాలు సరే నేను కాపాడే ప్రయత్నం చేస్తాను మాకున్నాడు ఎంసెట్ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాడు నువ్వు మ్యాథమెటిక్స్ పాఠం బాగా చెప్తావు కదా అడిగి ట్యూషన్ చెప్పని కురమాయిస్తాడు ఈయన వీడు మిగతా పల్లం పెట్టి పెట్టి వాడిగా ఎంసెట్ కొన్నాడుగా ట్యూషన్ చెప్తూ ఉంటాడు ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడికి వచ్చిందో మీరు ఏమైనా గమనించారా ఇవన్నీ పిల్లవ్రేళ్ళు ఒరిజినల్గా నాకు డైమండ్ రింగ్ వద్దు బాబోయని వీడు అనుకుంటే అసలు ఏమీ లేదు అంత ఫ్రీడమే కాబట్టి ఒక కామన నుండి ఎంత దూరం పోతుందో చూడండి ఎక్కడెక్కడికో పోతుంది సో లేకపోతే ఇంకో రకంగా వీడు యాంటీ కరప్షన్ జీరో వాడికి వండో పట్టుకుని వాడికి లంచం ఆఫర్ చేస్తాడు వాడు లంచం తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా వీడిని పట్టుకుని జైలుకి పంపిస్తాడు ఆ జైల్లో కూర్చొని కార్తవీర్యాదిని పూజలు చేస్తే జైలు నుంచి విడుదలవుతారని ఎక్కడో విని భార్యతో చెప్పి ఎవరన్నానో ఎందుకంటే భార్య బయట ఉంది కదా పాపం చెప్పుడు మాట్లాడి చేసేందుకు ఆవిడ ఒక ఆవిడ వీడిని అడ్డుపెట్టుకుని ఉంది అదిరికాలు అయితే విడాకులు ఇచ్చేసి ఇక్కడైతే ఇంకా అలాగే అడ్డుపెట్టుకుని వాడినే పట్టుకుని వాడు జైల్లో ఉన్నా ఎలా ఉన్నా వాడిని జైల్లో నుంచి విడుదల ఎలాగా అంటే కార్తవీర్యార్జును పూజ చేస్తే విడుదలైపోతారు అలా విడుదలవుతారా ఏమో నాకు తెలియదు ఎస్టో అని చెప్తే పాపనా వాడు ఎవరినో పురోహితులను పెట్టుకుని కార్తవీర్యార్జును పూజలు చేయిస్తూ ఎవరో చేస్తున్నాడు పేరు మాత్రం వీడికి వీడి గోత్రనామాలతో వాడు కార్తవీర్యార్జున్ వీడు మరి జైల్లో కూర్చున్నాడు కదా ఎక్కడ మొదలైంది బెయిల్ అప్లికేషన్ వచ్చేప్పటికీ ఏదో కింద మీద వచ్చింది వీడి పెద్ద కన కార్యం రావడం పెద్ద పుణ్యం యజ్ఞాలు చేస్తే బయలు వచ్చింది బెయిల్ అయితే బెయిల్ ఎవరైనా మళ్ళీ ప్రాసిక్యూటర్ వాళ్ళు ఏమన్నారంటే బెయిల్కి వెజ్నష్గా పైకోర్టులో అప్పీల్ చేశారు మళ్ళీ ప్రారంభం ఎవడో లాయని పుట్టుకొని ఎక్కడ మొదలయ్యి ఈ కథ ఈ పిల్లం రేళ్ళు అలా ఉంటాయి ఇవన్నీ సంసార వృక్షం యొక్క పిల్లం రేళ్ళు మీ మనస్సులో ఓ కోరిక పుట్టింది అంటే కర్మలు దాని వెంట వెంటనే వెంట వెంటనే ఉంటాయి భయం పుట్టిందనుకోండి భయం పుట్టిందనుకోండి సర్ప భయం అందరికీ పట్టుకున్న భయం ఏమిటంటే పాము ఎక్కడున్నాయి పాములు లేవు కదా కాదండి మేము ఈ పాము అంటలేదండి మాకంత తెలివితేటలు లేని వాళ్ళం కాదు కాలసర్పం అండి కాలం సర్పం అందరినీ పట్టుకుందిరా శ్రీరాముడిని కాటు వేసింది శ్రీకృష్ణుడిని కాటువేసింది నిన్ను నన్ను ఎలాగూ కాటు వేస్తుంది కాలసర్పం అనేది ఎవరికీ పోతుంది అందరినీ కాటు వేస్తుంది ఎర్లియర్ ది బెటర్ వీడు కాలసర్ప దోషం పోగొట్టడం భయం వీడికి ఎవడో చెప్పాడు ఆ భయాన్ని పోగొట్టు ఎలా పోగొట్టాలి అంటే కాలహస్తి వెళ్ళి లోపల ఉన్న శివుణ్ణి కాదు పూజ చేస్తే ఏమవదు లోపలున్న శివుణ్ణి పూజ చేస్తే ఏమీ అవ్వదు బయట ఉన్న కాలసర్పాన్ని పూజ చేసి రావాలి వీడు వెళ్ళాడు అక్కడికి వెళ్తే వాళ్ళు ఆ చాలు దానిలో వెళ్ళవలం రిజిస్టర్ చేసుకుని మళ్ళీ నెల రమ్మని చెప్పారు అక్కడ చూడట్లేదు రిజిస్టర్ చేసుకుని మళ్ళీ నాకు కర్మలు ఎక్కడ మొదలు పెడితే ఎక్కడికి పోయింది కర్మలు ఇలా పోతూనే ఉంటాయి భయాల నుంచి వచ్చే కర్మలు ఎండ్లస్ట్ కర్మలు కాబట్టి కర్మానుబంధిని కర్మ అనుబంధముగా కలిగినవి ఏమిటి కామలు భయాలు లేకపోతే రాగద్వేషములు మొదలైన వాసనలు వాసన ఉంది అంటే కర్మ ఉంటుంది ఈ కర్మలను అనుబంధముగా కలిగి ఉన్న వాసనలు ఏవైతే ఉన్నాయో అటుకే కర్మానుబంధినే బహుగ్రీహ సమాసం అని నాకు గుర్తు చూద్దాం భాష్యకర్తలు ఏమంటారు ఈ వాసనలే పిల్లవ్రేళ్ళు సుమా ఈ వృక్షానికి ఈ వృక్షము అటు దేవతలకి ఇటు పశుపక్ష్యాదులకి ఉండదురా బాబు ఇది మనుష్యులకి మాత్రమే వర్తిస్తుంది మనుష్యలోకే కర్మలు మనుష్యులకే ఉంటాయి పశుపక్ష్యాదులకే కర్మలు ఉండవు ఇప్పుడు కొంతమంది అన్నీ ఇలాగా అన్నీ ఊర్జ ఊహలు ఇప్పుడు నేను పాఠం చెప్తున్నాను అనుకోండి సపోజ్ శివనందాశ్రమంలో ఏదైనా కుక్క పక్కనున్న కుక్క అక్కడ అంతా అల్లరిజల్లరిగా ఇక్కడ కూర్చుంది అనుకోండి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది కదా కుక్కలు ఆలోచిస్తే వీధి కుక్కలు విశ్రాంతిగా వీళ్ళందరూ విశ్రాంతిగా ఉన్నారు దాన్ని కొట్టారు ఇటువంటి సమాజంలో మళ్ళీ దానికి కావాలంటే దొరకదు అందుకోసం వచ్చి కూర్చుంది అప్పుడు నేను ఏమంటానో తెలిసిన నేను చెప్పి వేదాంతాన్ని మనుషులు మాత్రమే కాకుండా కుక్కలు కూడా ఆస్వాదిస్తున్నాయి అంతేకాదు ఆ కుక్కకి పుణ్యం వచ్చి మరు జన్మలో అది ఒక మహర్షే పుడుతుంది అని చెప్పాడు కానీ నిన్ను ఎవరు అడ్డుకునేవారు ఏది చూస్తే అలాంటి వేషాలు ఏం చేయొద్దు కర్మాధికారము మనుషులకి తప్ప ఇంకెవాళ్ళకి లేదు కుక్కలు పశువులు ఆవులు గేదెలు ఇవేవి కూడా పుణ్యాన్ని చెయ్యవు పాపాన్ని కూడా చేయవు కుక్క కరిచిందనుకోండి అది పాపం చేస్తుందని పట్టుకుని దాన్ని కొట్టచ్చా కొట్టకూడదు కుక్క కరిస్తే కుక్క కరిచిన పూజ స్వామీజీ చెప్పేవారు కుక్క కరిచిన గాడితే తన్న పాపం రాదు మనిషి కరిస్తే పాపం అదే మనిషి వెళ్ళి కుక్కను కరిచాడు అనుకోండి దానికి పాప వాడికి పాపం అదే కుక్క నీళ్ళు కరిచింది అనుకోండి పాపం రాదు పుణ్యము రాదు ఆవు పాలిస్తే పుణ్యం ఆవు పుణ్య పుణ్యమీ రాదు ఆవు పాలే ఆవుకి పుణ్యం అని రాదు కాబట్టి కర్మాధికారము అంటే యోగ్యత కర్మయోగ్యత కేవలము మనుష్యులకి మాత్రమే కలదు సుమా అని చెప్పడం కోసం మనుష్యలోకే మంచిది భాష్యకారులు ఏమంటారో చూద్దాం అధహ మనుష్యాదిభ్యో యావత్వరం అది కిందకి కింద కంటే ఎక్కడ ఎక్కడ మొదలుపెట్టి ఎక్కడ దకారం అంటే మనుష్యులతో మొదలు పెట్టండి మొదలుపెట్టి స్థావరం అంటే చెట్టు చామల వరకు లెక్క వేసుకోండి మీరు అదంతా కింద కింద వేళ్ళు మనుష్యులు మధ్యలో ఉన్నారండి మనుషుల కిందే ఉన్నాయి పశువులు ఉన్నాయి వాటి కిందే ఉన్నాయి పక్షులు ఉన్నాయి వాటి కిందే ఉన్నాయి క్రిములు ఉన్నాయి వాటి కిందే ఉన్నాయి కీటకాలు ఉన్నాయి వాటి కిందే ఉన్నాయి చెట్టు ఉన్నాయి అంటే కింద అంటే ఫిజికల్గా కింద అని కాదు ఆ చైతన్యాంశంలో అలా కిందకి డౌన్ డౌన్ డౌన్ చైతన్యం బాగా తగ్గిపోతూ ఉంటుంది అది అధహ మనుషులతో మొదలుపెట్టి స్థావరం అంటే చెట్టు చేపల వరకు ఇది అధహ కిందికున్న కొమ్మలు ఇంకా పై కొమ్మలు ఊర్ధ్వంచ కొమ్మలు కిందకే కాదు పైకి కూడా ఉన్నాయిగా ఈ ఊర్ధ్వం అంటే పరమాత్మ కాదు అక్కడ ఊర్ధ్వం అంటే పరమాత్మ ఇక్కడ ఊర్ధ్వం అంటే పైకి ఊర్ధ్వంఛ అంటే పై కొమ్మలు ఎక్కడికి అంటే మళ్ళీ మనుషులతోటే మొదలు పెట్టాలి మనుషులతో మొదలుపెట్టి పైకి వెళ్ళండి బ్రహ్మా విశ్వ సృజో ధర్మ ఇచ్చేతదంతం బ్రహ్మదేవుడు అంత పురాణం బ్రహ్మదేవుడు ఆయనకే హిరణ్య అని పేరు అంటే సృష్టికర్త ఈ జగత్తునంతను సృష్టించిన వాడు సగుణ బ్రహ్మ అంటారు బ్రహ్మదేవుడు ఆయనకు లోబడి ఈ జగత్తును సృష్టించిన వాళ్ళు విశ్వసృజ అంటే ప్రజాపతులు అంటారు ఇప్పుడు ఓ పెద్ద ఉమ్మడి కుటుంబం దగ్గరికి వెళ్ళారనుకోండి ఉమ్మడి కుటుంబం పెద్ద ఉమ్మడి కుటుంబం వెళ్ళారనుకోండి ఈ కుటుంబం హెడ్ ఎవరంటే ఓ ఎనభై ఐదేళ్ళు తొంభై ఏళ్ళ పెద్ద ఆయన బొంగ మేషాలతోటో తోట వాళ్ళు కుర్చీలో కూర్చుని ఉంటాడు ఆయన ఆ కుటుంబానికి హెడ్ ఆయన బ్రహ్మదేవుడు కేమండి మరి తర్వాత ఎవరంటే ఆయన కొడుకులు ఐదుగురు ఉన్నారు వాళ్ళు ప్రజాపుతులు ప్రజాపతులే కదా వీళ్ళందరికీ సంతానం ఉంది కదా కాబట్టి ప్రజాపతులు వీళ్ళ ఐదుగురు ఆయన కొడుకులు సెకండ్ జనరేషన్ ఆ పెద్ద ఆయన ఫస్ట్ జనరేషన్ ఈ ఐదుగురు ఈ ఐదుగురికి ఐదుగురు కోడళ్ళు ఐదుగురు కొడుకులు మళ్ళీ వాళ్ళకి కొడుకులు కూతుళ్ళు వీళ్ళందరూ థర్డ్ జనరేషన్ మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు అవి మళ్ళీ పిల్లాపీచి ప్రారంభమవుతుంది అది ఫోర్త్ జనరేషన్ ఆయన్ని అవనాలు ఇప్పుడు అదిద్దాయన్ని హిరణ్య గర్భ అర్థమైందో మీకు అలాగే ఈ జగత్తుకి మూలల్లో ఒక సృష్టికర్త ఉంటాడు ఆయన పేరేమిటి హిరణ్య గర్భుడు ఇంకా ఆయన తరువాతి తరం వాళ్ళు ఎవళ్ళు ప్రజాపతి దక్ష లేవడో కొన్ని పేర్లు పురాణాల్లో ఉన్నాయి నాకు దక్షుడి పేరు ఒక్కటే గుర్తొచ్చింది ఇంకా ఐదు పేర్లు గుర్తు రాలేదు మనువు ఆయన ప్రజాపతి కాదు ఎవడో ప్రజాపతులు ఇంకా ఎవడో ఉన్నారు సో ప్రజాపతులు ధర్మ ధర్మ అంటే ఆయన కూడా ఒక ఆయన ధర్మ అంతవరకు ఆ యమధర్మరాజులో అలా రాసిందా అది కాదు ఆ పుస్తకం చూసుకుంటే అన్నీ సెట్ అవుతాయి ధర్మ అంటే ధర్మ అంటే మీకు ఏమనిపిస్తుంది ధర్మము అనిపిస్తుంది అక్కడ ఫిట్ అవుతుంది యమధర్మరాజు ప్రధానం ఎందుకంటే వీళ్ళందరూ ఆయుధాయాలని వాళ్ళ సుఖ దుఃఖాలని ఆయన యమధర్మరాజు ట్రషరీ సెక్ర ట్రషరీ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ లాంటి అందరి యొక్క సుఖ దుఃఖాలని ఉంటాడు కాబట్టి యమధర్మరాజు గారు వీళ్ళందరూ అంతవరకు యమధర్మరాజు వరకు మీరు మనుష్యుల నుంచి పైకి వెళ్ళేప్పుడు మనుష్యుల పైన యమధర్మరాజు వస్తాడు ఆ పైన విశ్వసృజ ఆ తర్వాత బ్రహ్మదేవ వామతో గతి ఎడవైపు నుంచి చూడండి ఎడవైపు నుంచి వస్తే బ్రహ్మదేవుడు ఆ పై నుంచి కిందకనమాట ఇదంతా కూడా పై కొమ్మలు ఈ సంసార వృక్షానికి పైనుండే కొమ్మలు అయితే మీరు ఏ జీవులు ఏ పైన ఎవళ్ళు ఉంటారు చెందేవాళ్ళు ఉంటారు ఇది ఎలాగ డిసైడ్ చేయటం రిజర్వేషన్సా లేకపోతే ఏమైనా రికమెండేషనా ఎలాగ డిసైడ్ చేయటం అంటే యథాకర్మ యథా సుకృతం జ్ఞానకర్మ ఫలాన్ని ఈ లోకములు ఈ కొమ్మలు ఏ కొమ్మల మీద ఎవళ్ళు ఉంటారు అన్నది ఆయా జీవులు చేసుకున్నటువంటి పుణ్యపాపాల కారణంగా ఉంటాయి కర్మకు తగ్గట్టుగా ఉంటాయి కర్మ ఒక్కటే కాదు ఉపాసన ఉపాసన కూడా ఇంకేతనే చాలామంది ఏమనుకుంటారంటే కేవలం కర్మ కారణంగా స్వర్గం వస్తుందనుకుంటారు ఇది చెప్పే నేనేం కర్మ ఒక్కటే స్వర్గహేతువు కాదు మీ హృదయంలో ఉండే భావజాలము వాసనలు ఉపాసనలు అవి కూడా స్వర్గహేతువులు అవుతాయి స్వర్గ హితువులు అవుతాయి నరక హితువులు అవుతాయి మీరు దానము దయా ధర్మము అటువంటి భావాలు పెట్టుకున్నారనుకోండి స్వర్గానికి పోతారు పుణ్యం వచ్చి కేవలం యజ్ఞం చేస్తేనే స్వర్గం అనుకోకూడదు ఇలాగ చేస్తే కూడా స్వర్గమే ఇప్పుడు కేవలం ఏదో పెద్ద పూజలు అయితే చేస్తే స్వర్గం వచ్చేస్తుంది అనుకోకూడదు ఒక్కొక్క బ్రెడ్ ముక్క వేశారనుకోండి ఓ వేదవాడికి ఒక కడుపు నిండా అన్నం పెట్టాడు అనుకోండి ఇటువంటి కర్మల ద్వారా కూడా స్వర్గం వస్తుంది మంచి భావాలు కలిగి ఉంటే కూడా స్వర్గం వస్తుంది కాబట్టి జ్ఞానం అంటే ఉపాసన అక్కడ జ్ఞాన కర్మ ఫలాన్ని ఏంటి జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు ఉపాసన కనుక ఈ విధంగా యథాకర్మ యథాశృతం శృతం అంటే ఉపాసన కర్మకు ఉపాసనలకు తగ్గట్లుగా జ్ఞాన కర్మ ఫలాన్ని జ్ఞానం అంటే ఉపాసన ఉపాసనకు కర్మలకు తగ్గట్టుగా ఫలములుగా ఈ పైలోకాలు మధ్యలోకాలు కింది లోకాలు ఈ జీవులకు లభిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సంసార వృక్షము యొక్క కోమ్మలు రేపు క్లాస్లో దాన్ని ఫినిష్ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణమిద్యే పూర్ణశ్చ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే ఓం శాంతి శాంతి శాంతి